ఓ విశిష్ట వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆ వ్యక్తికి చిన్ననాటి నుంచి పెదవులపై చెరగని చిరునవ్వు సహనం ధైర్యం దైవభక్తి మెండు ఆమె తండ్రి శిక్షణలో మొక్కలు పండ్ల నుంచి ఆకుల నుంచి మందుల తయారీని స్వయంగా చూసి నేర్చుకుంది కష్టపడి పనిచేయడంలోని ఆనందాన్ని తండ్రి చిన్నప్పటి నుండి నేర్పించారు కోటీశ్వరుల ఇంటి కోడలైన సాధారణ జీవితం గడపడానికే ముగ్గుచూపింది భర్త గ్రానైట్ పలకల వ్యాపారంలో కోట్ల ఆస్తి నష్టపోయారు అయినా తను ధైర్యంగా నిలిచి భర్తకు కుటుంబానికి ఆసరాగా నిలబడింది తను చిన్ననాడు నేర్చుకున్న మూలిక ఔషధాల తయారీకి మరిన్ని మెరుగులు దిద్దుకుని హేమా హెర్బల్ ప్రోడక్ట్స్ను రెండు వేల నాలుగో సంవత్సరంలో భర్తతో కలిసి ప్రారంభించింది ఆమె హేమవతి మిట్ట ఆమె భర్త జనార్దన్ మిట్ట భార్యకు అన్ని విధాల చేదోడు వాదోడుగా నిలిచిన వ్యక్తి పోగా ఉన్న అప్పులు తీర్చేసి బేతం చెర్లలో రాధాస్వామీ నగర్లో నివాసం ఉంటూ మొత్తం పదిహేడు రకాల మూలికా ఉత్పత్తులు తయారు సంస్థని దినదిన ప్రవర్ధమానం చేస్తున్నారు హేమావతి ఏ విధమైన మార్కెటింగ్ ప్రచారాలు లేకుండానే తను తయారు చేసే నాణ్యమైన ఉత్పత్తులు గురించి ఆ నోటా ఈ నోటా విన్న వినియోగదారులు ఆమే వద్దకే వచ్చి ఉత్పత్తులు కొనుక్కు వెళ్ళడం విశేషం హేమవతి స్కూల్ రేడియో శ్రోతలతో తన జీవిత యానాన్ని అలాగే వేత్తగా తన ప్రయాణాన్ని స్కూల్ రేడియో శ్రోతలతో పంచుకోబోతున్నారు హేమవతి మిట్ట స్కూల్ రేడియో తరఫున మీకు స్వాగతం పలుకుతున్నా స్కూల్ రేడియో ద్వారా మమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషము మీకు మా కృతజ్ఞతలు అవి ఏ విధంగా కష్టపడి రావటము ఇవంతా కూడా మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను మీ కుటుంబ నేపథ్యం మీ జన్మస్థలం మీ వివాహం గురించి వివరించండి మా శ్రోతలకి కడప జిల్లాలో నీ దంబనంద్యాల కుగ్రామంలో పుట్టినాను మాది వ్యవసాయ కుటుంబము బ్రాహ్మణ కుటుంబము వేద పండితులు అయినప్పటికీ కూడా నాన్నగారు వైశ్య అమ్మాయి ఇంటర్ మ్యారేజ్ చేసుకున్నారు మా నాన్నగారికి ఆరు మంది సంతానము ఇద్దరు అబ్బాయిలు కష్టపడి జీవించాలనే ఆదర్శంగా జీవించాలి హై థింకింగ్ సింపుల్ లివింగ్ అనే మనస్తత్వం కలిగిన మా నాన్నగారు అదే నూరిపోసారు మాకు కూడా మమ్మల్ని కూడా అందరిని ఎండ్రికేసిన మ్యారేజ్ ఇచ్చారు ఎందుకంటే రాజాస్వామి మతంలో ముఖ్యం కులతత్వం ఉండదు కుల భగవంతుని ఆ మానవులంతా భగవంతుని బిడ్డలే అనే ఒక ఆశయము కష్టించి పనిచేయాలి మాంసం మత పదార్థం తీసుకోకూడదు సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నారు కదా అది ఆ విధమైన జీవిత సరళిని నాన్న మాకు నేర్పారు మా నాన్నగారు ఆయన వేదాలు చదివినారు ఖురాన్ బైబిల్ అన్ని రకాలు చదివి చివరికి సజీవ సద్గురువు సజీవ మతము ఉంటేనే మనకు మానవ జీవితానికి ముక్తి దొరుకుతుంది అనే ఒక ఉద్దేశంతో రాధేశ్వ మతంలో ఉపదేశం తీసుకున్నారు ఉపదేశం తీసుకున్న తర్వాత వారు ఆ విధంగా నాన్న కష్టపడి వ్యవసాయం చేస్తూ ఆ పల్లెలో మా మమ్మల్ని తక్కువ ఒక టెన్త్ క్లాస్ వరకే చదివించగలిగారు అక్కడ ఉన్నప్పుడు వ్యవసాయం చుట్టూ ఉండేది మాకు జంతు ప్రీతి జంతువులు ఉండేవి అట్లానే నా మమ్మల్ని ఆదర్శంగా పెళ్లి చేశారు అయితే నన్ను చేసుకున్న మార్కాపూర్ వాళ్ళు మా అత్తగారు మామగారు ఎంతో వాళ్ళు కూడా రాధాస్వామి మతస్థులు వాళ్ళు కూడా చాలా ఆదర్శం మా మామగారు ఒకే కొడుకు ఆస్తి పరులు అయినప్పటికీ కూడా ఏ కత్త ఏవి ఆశించకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేయించమన్నారు ఆ విధంగానే నా పెళ్లి జరిగింది మా వారు కూడా మంచి భావాలు కలిగిన వారు చిన్న వయసులోనే మాకు మా పెళ్లి అయిన కొంతకాలానికి మా మామగారు చనిపోవటం కుటుంబ బాధ్యతలు మా వారి మీద పడటము ఆ తర్వాత ఆ విధంగా పుట్టుకతో వ్యాపారస్తులైన వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తెలిసేవి కాదు అయితే ఒక కాల క్రమేణా ఈయన రైటింగ్ రాత నుండి డిజైన్ స్లెట్స్ డిజైన్ న్ న్యాచురల్ స్టోన్స్ ప్రోడక్ట్ అప్పట్లో ఎక్స్పోర్ట్ చేస్తూ చాలా హై స్టేజ్కి వెళ్లినాము కానీ కొంతకాలానికి అనుకోని పిల్లల పెళ్లిళ్ళు అన్ని తర్వాత అనుకోని విధంగా మాకు నమ్మక ద్రోహాలైతేనేమి గవర్నమెంట్ పథకాల వల్ల కొంత మా వ్యాపారం విచ్ఛిన్నంగావటం అయితేనేమి విదేశాలు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కొన్ని అనుకోని కారణాల వల్ల ఎన్నో రకాలుగా గనులలో అన్ని లాస్లు అనేక రకాల కారణాలనుకోండి ఆ కారణాల వల్ల మేము జీరో స్టేజ్కి రావాల్సి వచ్చింది అన్ని కోట్లలో వచ్చిన నష్టాన్ని ఎలా తట్టుకున్నారు తట్టుకొని ఎలా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని నిలదొక్కున్నారు ఈ నష్టాలని ఎలా ఓర్చుకున్నారు ఇవన్నీ మా యువ శ్రోతలకి వివరించండి ఎందుకంటే ఆస్తిపరులైన మీ కుటుంబం ఒక్కసారిగా అనుకోని పరిస్థితుల్లో నష్టాల్లోకి జారిపోయి మళ్ళీ జీవితాన్ని సున్నా నుంచి మొదలుపెట్టడం అనేది ఓ పెద్ద ఛాలెంజ్ అటువంటి ఛాలెంజ్ని మీరు ఎలా స్వీకరించారు మీ కుటుంబానికి మీ వంతుగా ఎలా ఆసరాగా నిల్చారు ఆ బిజినెస్ లో వచ్చి ఇక్కడ బేతంతెల్లలో ఉండటము ఇక్కడ రాధాస్వామి నగరి కాలనీ ఒకటి తయారవటము అందులో మేము హౌస్ తీసుకోవటము దాని పక్కనే ఈ కలబంద ఉసిరిగా ఒక ఎకరా తీసుకుని మేము వెయ్యటము జరిగింది నాకు వచ్చిన దాన్ని అదే జీరో స్టేజ్కి వచ్చేసాం మేము దాదాపు ఆల్మోస్ట్ లోన్లు అన్ని మీద పడ్డాయి పిల్లల పెళ్లిలు అయిపోతే అయిపోయాయి అప్పుడు అలాంటి పరిస్థితుల్లో లోన్లు పెరుగుతూ బిజినెస్ తగ్గింది డిమానిట్రేషన్ ఆ టైంలో దాన్ని మేము మొత్తం అమ్మేయటం జరిగింది వడ్డీల మీద పడుతున్నాయనేసి జరిగినప్పుడు మా ఒక పక్కన ఒక ఎకరా స్థలంలో చిన్న షెడ్ వేసుకుని ఏమాత్రము మా వారికి ధైర్యాన్ని చెబుతూ నేను మేము ఇద్దరం కలిసి హేమ హెర్బల్ అని పెట్టాము ఇప్పుడు కూడా ఆయన కుంగిపోకూడదని ధైర్యాన్ని చెప్పేదాన్ని ఆ విధంగా ఇద్దరము ఒకరికొకరంగా చేసుకోవట్టి ఇది ముందంజ వేసిందని చెప్పాలి మీరు హెర్బల్ ప్రొడక్ట్స్ తయారీని ఎవరి దగ్గర నేర్చుకున్నారు అసలు మీకు ప్రేరణనిచ్చింది ఎవరు ఎప్పుడైనా ఏదైనా మేము హాస్పిటల్ కు వెళ్లే కాదు నాన్నగారు హోమియో ఆయుర్వేద వైద్యము తెలుసు కాబట్టి నాన్నగారు ఎవరైనా చెవున పని వస్తే రణపాలాకు వేడి చేసి ఆ రసం పోయటము కలబందన వాడటము ఉసిరికను వాడటము ఇలాంటివన్నీ చిన్నతనంలో నుండి చూస్తూ నాకు చాలా దానిమీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది అవన్నీ తయారు చేయాలి ఏవైనా అనేది ఊరికే అంటే ఇంట్లో స్వతహా సొంతంగా ఏదో తయారు చేసుకుని అలా ఇంటి అవసరాలకు వాడుకుండేవాళ్ళం అనమాట మీకు అసలు హెర్బల్ ఉత్పత్తుల తయారీ గురించి ఆసక్తి ఎందుకు కలిగింది ఇంతకు ముందు మీకు ఏమైనా అనుభవం ఉందా ఈ ఉత్పత్తుల తయారీలో నాన్నగారు మాకు ప్రతి విషయాన్ని తెలియజేసేవారు వర్క్ చేసేవారు వారికి హెల్ప్ గా నేను చేస్తూ ఉండేదాన్ని అప్పుడు ఆ ఉన్నప్పుడు అవి ఎక్కువ ఆలోచించేదాన్ని ఎక్స్పెరిమెంట్ లాగా ఏ జబ్బు చేసిన జంతువులకు కానీ మనుషులకు కానీ ఏం చేసినా ఆకురసాలు ఎక్కువ వాడేవారు హేమ హెర్బల్స్ సంస్థని ప్రారంభించడానికి ఉన్న నేపథ్యాన్ని వివరిస్తారా అట్లా అప్పట్లో మేం మాకు ఒక మూడు ఎకరాల స్థలంలో నేను కలబంద ఇవేసి సరదాగా మా పిల్లలు ఆహారం సరిగా తీసుకున్నప్పుడు ఈ కలబంద జ్యూస్ తాపితే ఆకలి బాగా వస్తుంది బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తం బాగా వస్తుంది క్యారెట్ జ్యూస్ తాపితే కంటికి చూపు బాగా ఉంటుంది ఈ విటమిన్ అది ఉంటుంది అని ఇలాంటివన్నీ నేను చదువుకున్నప్పుడు పిల్లలకి ఏదో ఒక విధంగా ఇవి పంపించాలంటే వాళ్ళు తినమంటే తినేవాళ్ళు కాదు అప్పట్లో మా చిన్నమ్మాయి అసలు ఆహారం సరిగా తీసుకుండేది కాదు ఆకలే ఉండేది కాదు దానికి సరైన వీళ్ళకి క్యారెట్ జ్యూస్ షర్బత్ బీట్రూట్ షర్బత్ అలా చేసేదాన్ని కలబంత మొక్కలు వేసుకుని దాన్ని ఆ చేదు లేకుండా ఉండటానికి ఎంతో ఆలోచించి ఆలోచించి వాటిని చక్కెర షర్బత్ లాగా తయారు చేసి నిమ్మరసం కాంబినేషన్తో ఇస్తే వాళ్ళకి ఆకలి బాగా వచ్చేది ఆ విధంగానే ఉసిరేకతో కూడా నేను షర్బత్ తయారు చేసేదాన్ని అప్పట్లో మాకు తోటలో రాచ చెట్టు ఉండేది ఆ చెట్టు కాయలు ఏం చేసేది తెలియదు ఎవరికి అప్పట్లో దాన్ని నేను ఉడికించి వాటిని ఇట్లా షర్బత్ లాగా తయారు చేసి పుల్లగా ఉంటాయి కాబట్టి చాలా టేస్ట్గా కూడా ఉండేది అయితే ఇంటికి బాగా మాకు మా పిల్లలు చదువుకునే స్కూల్ హెచ్చి హంస మేడం అని మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఈ లక్ష్మి అని ఇందిరా వీళ్ళంతా ఎంతో ఫ్రెండ్లీగా ఉండే ఒక కుటుంబస్తులుగా ఒక ఉండేవాళ్ళము ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్లము ప్రతి సండే అందరం ఫంక్షన్గా సరదాగా అందరం కలిసి ఉండేవాళ్ళము అప్పట్లో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఈ కలబంద జ్యూసులు ఇలా ఇస్తున్నాను పిల్లలకి ఫేషియల్ గా అలా చేసి దాన్ని ఏదైనా సినగపిండి పాలు ఇవి కల్పి ఫేసియల్ పిల్ల అమ్మాయిలకి చేసేదాన్ని సరదా సరదాగా చేసేదాన్ని అలాగే జ్యూసులు ఇచ్చేదాన్ని ఆ తర్వాత తర్వాత మాకు ఇబ్బందులు స్టార్ట్ అయినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చెప్పారంటే ఇలా మాకు ఎప్పుడు మాకు ఎంతో ఇష్టం ఈ జ్యూసులు ఇవంతా మాకు కావాలంటే ఎలాగంటే ఊరికే ఇస్తుంటే మేము తీసుకోము మీరు డబ్బులకు మాకు ఇస్తే చేసి మీకు అది కదా అనేవాళ్ళు సరే అని సేవగా స్టార్ట్ చేశాను చేసిన తర్వాత ఊరంత అందరికి అలా అలా ప్రాకిపోయి అందరూ అడిగేవాళ్ళు ఆ తర్వాత ఒక సరదా సరదాగా వాళ్ళందరూ కూడా బిజినెస్ లాగా చేస్తాము మీరు చేయండి మేము సేల్ చేస్తామని అన్నారు ఆ తర్వాత అలా సరదాగా ప్రారంభమైన నా వృత్తి కొంతకాలానికి ఇదే అవసరం అనిపిస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు ప్రారంభమైంది ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ ఏదైనా మనం వ్యాపారం చేస్తే అది మానవాళికి ఉపయోగంగా ఉండాలి మనకు ఆదాయము ఉండాలి ఉత్తమంగా అందించాలి అందులో మనం ఒక లాభమే కాదు అనే ఒక మంచి నియమం ఉంది మాకు ఆ నియమం ప్రకారము మంచి వాల్యూ విలువలతో హెర్బల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాము ప్రస్తుతం మీరు ఎన్ని రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు ఏ ఏ ఉత్పత్తులు చేస్తున్నారు వాటి ఉపయోగాలు కొంచెం వివరిస్తారా మాస్ కూల్ రేడియో శ్రోతలకి ముఖ్యంగా ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ సుమారుగా పదిహేడు రకాలు చేస్తూ ఉన్నాను ఈ చెక్కగానుగ వల్ల ఇది కూ కోల్డ్ ప్రెస్ అనమాట దీనివల్ల మనకు వాల్యూస్ ఎక్కడ పోవు ఎందుకంటే హీట్ ఎక్కే అవకాశం ఉండదు కాబట్టి అలా ఫిల్టర్ ఎండలో పెట్టి చేయటము అందువల్ల అలాంటి చిన్న ఒక్క మిషన్ తెచ్చుకొని చేస్తూ ఇందులోనే కలబంద ఈ పొలంలోనే ఉసిరిక మొక్కలు వేసుకోవటము వాటి షర్బతులు డ్రై ఫ్రూట్స్ అలాగే ఇంకా కొంత అభివృద్ధి చేసుకోవాలి కలబంద చాలా ఉంది ఏం చేయాలి మొదటి నుండి జల్లెలాగా పచ్చిత్తి చేసేదాన్ని తర్వాత తర్వాత కాలంలో యూట్యూబ్ ద్వారా అయితేనేమి కొన్ని డెర్మటాలజీ వాళ్ళ క్లాసెస్ మామూలుగా యూట్యూబ్ గూగుల్లోనే మేము చదువుకుంటూ చదువుకుంటూ ప్రయోగాలు చేస్తూ ఆ తర్వాత దీన్ని జల్దు చేయటం కలబందని ఎలా జెల్గా మార్చగలిగేది జల్లు తయారు చేసిన తర్వాత దాన్ని షాంపూ ఎలా చేయాలి దాన్ని వాడుతూ సబ్బులు ఎలా చేయాలి ఇలా ఒకదాన్ని ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేస్తూ చేస్తూ దాన్ని మా కాలనీ కాబట్టి పది మందికి ఇరవై మందికి యాభై మందికి ఇస్తూ వారి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ తర్వాత దయాల్బాగులు మా ఏ వస్తుంది సద్గురు గారికి చూపించటము అక్కడ పెద్ద హాస్పిటల్ డాక్టర్స్ అందరు వాటిని టెస్ట్ చేయటము ఇది బెస్ట్ అని చెప్పడము దాని తర్వాత ప్రజల్లోకి ఇవ్వటము వీటిని చేస్తూ ఉండటము ఒకరి ద్వారా ఒకరి ద్వారా వెళ్తూ జనాలు రావటము ముఖ్యంగా కలబందతో తయారు చేసిన షుగర్ ఫ్రీ జ్యూస్ జనాదరణ పొందిందని చెప్పాల్సింది అది ఎందుకంటే చాలా మంది షుగర్ వాళ్లకు హెల్ప్ చేసింది అది వాళ్లకు నీరసన రానియకుండా కంట్రోల్లో ఉంచటము ఎక్కువ పెరగనీయకుండా షుగర్ వల్ల వచ్చే ఇబ్బందులు లేకుండా చేయటము హెప్పటి పేగులను శుభ్రపరుస్తూ గ్యాస్ డబుల్ మీద అధికంగా బాగా పనిచేయటము ఈ విధమైన మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది దాదాపు రెండు మూడు మంది తాగినప్పటికీ ఏ ఒక్కరి నుండి కూడా నాకు రిమార్క్ రాలేదండి అందువల్ల దాన్ని అట్లే అభివృద్ధి చేసుకుంటూ చేశాము అట్లాగే దానిమీద జెల్ తయారు చేసాము ఫేషియల్ జెల్ అది కూడా మంచి ప్రజా ఆదరణ పొందిందాన్ని చెప్పాలి పిల్లల దగ్గర ఉంటే పెద్దవరకు అందరూ వాడుతూ ఉన్నారు దాన్ని మంచి గాయాలకైతేనేమి ఫేస్ గ్లో పెరిగేదానికైతేనేమి అన్ని రకాలుగా దాన్ని వాడవచ్చు అలాగే నేను హెయిర్ ఆయిల్ కూడా ఈ బృంగా మలకము కలబంద నిమ్మ అన్ని వేసి హెయిర్ ఆయిల్ కూడా తయారు చేస్తూ అలాగే సబ్బులు కలబంద మెయిన్ మేము చెక్కగానగలు తయారు చేసి కొబ్బరి నూనెతోనే ఈ కలబంద గుజ్జు అన్ని వేసి సబ్బులు షాంపూ శానిటైజర్ ముఖ్యంగా బయట శానిటైజర్ ఆల్కహాల్ తో చేతులు కొంతకాలానికి దెబ్బ తినవచ్చు కానీ మేము ఆల్కహాల్ బేస్డ్ మీదనే కలబంద జెల్లు వాడుతున్నాం కాబట్టి దీనివల్ల చేతులు కూడా స్మూత్ గా ఉంటుంది ఇది న్యాచురల్ యాంటీబయాటిక్ అనమాట అది చాలా బాగా పనిచేస్తుంది మేము దాదాపు చేశాము ఐదు వందలు కూడా అయిపోయినాయి అయిపోయిన వాళ్ళు మళ్లీ మళ్లీ అడుగుతున్నారు ఇప్పుడు కరోనా సందర్భంగా ఆల్కహాల్ దొరకలేదు కాబట్టి అవి ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నాం అలాగే ఆమ్లా డ్రై ఫ్రూట్స్ ఆమ్లా షర్బత్ ఆమ్లా సాల్ట్ షర్బత్ ఆమ్లా సాల్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా చేస్తున్నాము తర్వాత ఈ ఆమ్లాకు సంబంధించి ఇవన్నీ కూడా మంచి ఆదరణ పొందినాయి విజయం సాధించినట్లే తర్వాత అలోవేరా ప్రొడక్ట్స్ అన్ని చెప్పాను షుగర్ ఫ్రీ జ్యూస్ అలోవేరా స్వీట్ హెల్త్ డ్రింక్ కూడా చేస్తున్నాం లెమన్ కాంబినేషన్ తోటి అలాగే ఫిష్ దోమలు కుట్టకుండా దోమల నివారణ మందు ఈ అలోవేరా జెల్ లో ఈ కర్పూరము లవంగాలతో కాంబినేషన్లో ఈ దోమల నివారణ మందు క్రీమ్ కనిపెట్టామండి ఈ ఇది పూసుకున్నందువల్ల చర్మం స్మూత్ గా ఉండటమే కాకుండా పగుళ్లు కూడా తగ్గుతాయి దోమలు కూడా దోమలు కూడా దగ్గరికి రావు చిన్న పిల్లలు కూడా బాగా వాడుకోవచ్చు అలాగే షాంపూ కూడా చాలా బాగా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అందరి దగ్గర నుండి దాదాపు ఇప్పటికీ మేము ఐదు బాటిల్స్ చేసాము ఇందులో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అలాగే శానిటైజర్ సోప్స్ నాలుగు రకాలు చేస్తున్నాము ఈ సోప్స్ కొబ్బరి కలబంద కాంబినేషన్ తోటి కొన్ని శాండల్ వుడ్ పౌడర్ కొన్ని శనగపిండి ఆలు వెజిటబుల్స్ పాలు వేసింది కొన్ని పసుపుతో తయారు చేసినవి ఇలా నాలుగు రకాల చేస్తున్నాము మొత్తానికి మా హేమ హెడ్బల్ అని పెట్టాము ఈ సంస్థ విజయం సాధించినట్లే ఏ అడ్వర్టైజ్మెంట్ గానీ లేదు ఈ సర్టిఫికేట్ మార్కెటింగ్ అంటే బయట షాపులకు వేసింది లేదు ఇది మా దగ్గరికే వచ్చి తీసుకుని ఇక్కడ చిన్న షెడ్ వేసుకున్నాము ఎందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకున్నారా తీసుకుంటే ఆ విధంగానే నేను ఏ సర్టిఫికెట్ లేదు మామూలుగా అయితే మేము హేమ హెర్బల్ లైసెన్స్ తీసుకున్నాము తర్వాత మా మైసూర్లో ఉన్న సిఎఫ్టిఆర్ఐ సర్టిఫికెట్ కూడా పొందినాము శర్బత్ వీటికి కాకుంటే మార్కెటింగ్ సెల్ లైసెన్స్ తీసుకోలేకపోయాము మాకు ఎలాంటి లోన్లు కూడా లేవు దీనిమీద ఏ లోన్లు లేవు వీటికి ఒక కొన్ని ఫుడ్ ప్రొడక్ట్ కొన్ని సబ్బులు కొన్ని షాంపులు ఇలా జెల్ ఇలా దేనికి ఎలా తీసుకోవాలి సర్టిఫికేట్ డబ్బులు కూడా మేము ఎక్కువ పెట్టుబడి పెట్టుకోలేని స్థితి అందుకోసమని అలా మౌత్ టు మౌత్ యాడ్ ఎలాంటి యాడ్ లేకుండా మేము చిన్న సూక్ష్మ పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వ ఏమైనా లోన్స్ టైంకి సకాలంలో అందాయా లేదా అందుతున్నాయా అయితే గవర్నమెంట్ నుండి మేము ఏం ఆశిస్తున్నాం ఎలాంటి లోన్ లేదు బోరు వేసుకునేదానికి కూడా లేదు ప్రభుత్వ సహకారం ఉంటే ఇలాంటి ప్రజల్లో ఇప్పుడు చూస్తున్నాం కరోనా ఇలాంటివి చూస్తున్నాం ఇలాంటి మనం హెర్బల్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కు మంచి చేయూతనిచ్చి గవర్నమెంట్ గమనించి సహకారం చేస్తే ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ బయటకు తీయవచ్చు ఎంతో మంది స్త్రీలకు అవకాశాన్ని ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయము హేమా హెర్బల్ ప్రొడక్ట్స్ సంస్థ తరఫున మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు నేను మా కాలనీలో ఉన్న స్త్రీలు ముగ్గురు స్త్రీలను తీసుకుని వాళ్ళకి వాళ్ళ ముగ్గురు తప్పనిసరిగా పెట్టుకుని అలా బిజినెస్ స్టార్ట్ చేశాము మహిళలకు మీరిచ్చే సలహా సూచనలు స్త్రీలకు నేనేమంటానంటే స్త్రీ శక్తివంతురాలు స్త్రీ లేదే సృష్టి లేదు స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎన్నో పాత్రలు పోషిస్తుంది ఆమె ఆదర్శ మహిళగా ఉండి ఉంటేనే సమాజం కూడా ఎంతో ఆదర్శంగా ఉంటుంది నేనేమనుకుంటానంటే దేశానికి సేవ అంటే స్త్రీ ఒక్క కొడుకు కాని వాడిని ఉత్తమ విలువలతో కూడిన విద్యను నేర్పిస్తూ మంచి సంస్కారాన్ని నేర్పిస్తూ ప్రజలకు సామాజిక సంఘానికి సేవ చేయగలిగిన మంచి ఉత్తమ పౌరుణ్ణి ఒక్కడిని అందించగలిగిన దేశ సేవ చేసినట్లే స్త్రీ అంతకంటే గొప్ప సేవ ఇంకొకటి ఉండదు అని నేను స్త్రీలకు చెప్పాలనుకుంటాను అలాగే కష్టపడితే ఎప్పుడు కూడా ఫలితమే ఉంటుంది తప్పకుండా అని స్త్రీలు ఎప్పుడు బాగా హై థింకింగ్ సింపుల్ లివింగ్ అనేది తెలుసుకుంటే తప్పనిసరిగా మనం చేసే ప్రతి అడుగు వెనుక భగవంతుని సహకారం ఉంటుంది ఎవరైనా ఏ స్త్రీ అయినా మనం కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి ఏదైనా మన మంచికి అని మనం మనసులో నిర్ణయించుకుని ఆ విధంగా ఉన్నా అయితే మావారు కూడా నేను ఎన్నో వేస్ట్ చేసింటాను వస్తువులు ప్రతి తయారీ వెనుక ఎంతో డబ్బు నష్టం ఆ వస్తువులు చెడిపోవటం ఎన్నో జరుగుతాయి అయినప్పటికీ కూడా ఆయన ఒక మాట కూడా అనేవారు కాదు ఎంతో సహకరించేవారు నా మాటకు వాల్యూ ఇచ్చేవారు స్కూల్ రేడియో చిన్నారులకు మీరిచ్చే సందేశం నేను పిల్లలకి ఏం చెప్తాను అంటే ఈ బాల్యం తిరిగి రాదు బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలంటే మంచి ఆశయం ఉండాలి ఆశయం కోసం ఖచ్చితంగా బాగా కష్టపడాలి చెడు సహవాసాలు మాత్రం చేయవద్ది మంచి ఆశయాలతోటి కష్టపడే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి స్కూల్ రేడియో శ్రోతలలో మీరెంతో స్పూర్తిని రగిలించారు మహిళలు ధైర్యంగా నిలబడి అన్ని రకాల సమస్యల్ని ఎదుర్కోవాలని ఇచ్చిన సందేశం ఎంతో ప్రేరణాత్మకం అలాగే కష్టించి పని చేస్తేనే ఫలితం తప్పకుండా ఉంటుంది మనపై మనకి నమ్మకం ధైర్యం ఉండాలనే మీ జీవిత కథ మా అందరికీ స్ఫూర్తిదాయకం మీకు వందనాలు మీరు చేపట్టిన హేమా హెర్బల్ సంస్థ దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటూ ఉన్నాం స్కూల్ రేడియో చెప్పాలని ఉంది కార్యక్రమానికి విచ్చేసి మీ అనుభవాలు ఆలోచనలు మీ విజ్ఞానాన్ని మా శ్రోతలందరితో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నాకు ఈ అవకాశం వచ్చినందులకు చాలా చాలా చాలా థ్యాంక్స్ మీకు నా అందరికీ నమస్కారం